చాలు దాన్ని ప్రకృతి స్వరాలు చాలు ఆ కాస్త పెద్ద రాగమాలికలో పాడాల్సినంత ప్రయత్నం ఏమొచ్చింది ఆలోచించి చూడాలన్నమాట కానీ ఆ లయస్థానం కానీ ఆ శృతి భేదం కానీ ఆ నేను నిజమైన స్వరూప జ్ఞానం కానీ తన హృదయాంతర్వర్తి అయిన ఈశ్వర స్థితి మగ్నత చెందటం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా అలా ఉండడు ఈ భక్తిలో కూడా ఆ తామసిక వచ్చి చేరువు ఇది ఇంకా మరీ ప్రమాదం వీడిని నిలవరించడం కష్టం నిలవరించామనుకోండి ఈశ్వర అపరాధం అంటుంది పోనీ సరిగా చేయిరా బాబు అంటే వాడికి చెప్పడం ద్వారా కష్టం మన రాక్షసం చాలా మంది ఉన్నారు ఇట వీళ్ళందరూ అదనమాట నువ్వు నేను అడిగింది ఇస్తావా లేదా తల తీసి ఎక్కడ పెడతానంట ఈ తల తీసి ఎక్కడ పెడితే చేసేదే ఎట్ట కాదురాబాబు ఆహానేమన్నా అడిగింది ఇస్తావా లేదా లేకపోతే తల తీసి అక్కడ ఇట్లాంటి బ్యాచి చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఉన్నారు మనతో మన మన మానవుల్లో వీళ్ళందరూ వీళ్ళందరి జీన్స్ కూడా ఉన్నాయన్నమాట సో మన జీన్ లో కూడా ఈ స్మృతి జ్ఞానం క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది దైవం రాక్షసం సత్వగుణం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి సత్వగుణం శుద్ధ సాత్వికం శుద్ధ బుద్ధి ఈ కామం అనే లక్షణంలో నుంచి బయటపడిన దానికి శుద్ధ బుద్ధి అని పేరు దీనికి యుక్తయుక్త విచక్షణ ఉంటుంది నిత్యానిత్య వస్తు వివేకం ఉంటుంది అందుకని సాధన చతుష్టాయి సంపత్తి కలిగినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావు ఈ సాధన చదుష్ట సంపత్తిని ఎవరైతే సరిగ్గా ఆ తమ సొంతం చేసుకోరు వాళ్ళకే ఈ గొడవలన్నీ మిగిలిన వాళ్ళకి ఏమి ఉండవు అజ్ఞానజనితమైన రాగము కామము సుఖదుఖాలు మనోబుద్ధులకు సంబంధించినవే గాని మనోబుద్ధులు లయించిన సుశుక్తిలో అంతే ఏమండి ఇదంతా మీరు ఎలా చెప్పగలరండి అన్నాను రే బాబు బొద్ధుడి నుంచి రాత్రి దాకా లక్ష బిల్వార్చన చేసాడు లేదు కోటి బిల్వార్చన చేసాడు రాత్రి పోయాడు ఏమైంది ఈశ్వరుడు ఎడిపోయాడు ఈ బిల్వాళ్ళు ఎడిపోయినాయో ఈ నామస్మరణ ఎడిపోయిందో ఇదంతా ఎడిపోయో తెలియదు అథవా ఒకవేళ ఇది బలవత్తరమైనటువంటి ప్రభావాన్ని కలిగించింది అనుకోండి అప్పుడు సుషుప్తిలో కూడా ప్రభావితం అవుతుంది అయ్యే అవకాశం ఉంది శుద్ధ చైతన్యంతో శుద్ధ సాత్వికంతో గనక ఆచరిస్తే శుద్ధ బుద్ధి గనక కర్మాచరణ వలన నీకు ఏర్పడితే తత్ ప్రభావం చేత సుషుప్తిలో ప్రకాశం తెలియబడి సుషుప్తిలో కూడా ప్రకాశం ఉంది అది ప్రజ్ఞాప్రకాశం అది నీకు తెలియబడాలి వాస్తవానికి అసలు ఇవన్నీ ఎందుకు చేయమన్నామంటే దానికోసం చేయమన్నాం కానీ ప్రకాశాన్ని గుర్తుపట్టేటువంటి తెలివి పోయింది పదార్థాన్ని గుర్తుపెట్టే తెలివికి పడిపోయింది ఇది వచ్చింది చిక్కు మన తెలివి ఎప్పుడు ఎక్కడ ఉండాలి ప్రకాశాన్ని గుర్తుపెట్టేటట్టుగా ఉండాలి ఎందుకని అజ్ఞాన తెరాంధాంజన చక్షురున్మీలితం ఏనా చక్షురున్మీలితం అంటే కళ్ళు రెండు భ్రూ మధ్యస్థానం వైపు చూస్తూ సహస్రారం వైపు చూస్తూ బ్రహ్మరంధ్రం వైపు చూస్తూ ఉన్మీలనం చేసాడు పైకి తిప్పాడు వెనుకకు తిప్పాడు నివృత్తిలోకి తిప్పాడు వాటి పని ఏమిటి బయటికి చూడడం దాన్ని లోపలికి చూసే పద్ధతిలోకి తిప్పాడు మనం సాధారణంగా నిద్రపోయేటప్పుడు ఎక్కడికి చూస్తున్నాం బయటికి చూస్తున్నాం లోపలి చూస్తున్నాం లోపలికి బయటికి చూసే అవకాశం లేదు కదా బయటికి చూస్తే వాటికి నిద్రపోయే అవకాశం కొంతమంది కళ్ళు తెరిచి కూడా నిద్రపోయే అవకాశం ఉంది అలాంటి అభ్యాసం చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక వాడిని మనం బాగు చేయాలంటాము సరే కానీ వైశ్వరుడు ఏం చేశాడంటే అందుకని మానవుడు కొంతకాలమైన ఒక ఆరు గంటలో ఎనిమిది గంటలో తన తాను మునిగేటటువంటి అవకాశం నిద్ర ద్వారా ఇచ్చేది ఇస్తే ఏమైంది ఈ భౌతికంలో ఉన్నటువంటి రాజసిక తామసిక వ్యవహారాల గొడవ కనుక ఉందనుకోండి అప్పుడు నిద్రలో ఏమైపోయాడు ఇవన్నీ సుషుప్తవు తన్నాసే పోయినాయి అన్నీ పోయినాయి నశించిపోయినాయి ఆ నిద్ర అనే తరగన కదా పోయి ఆ విషయాత్మకమైనటువంటి నిద్రను అనుభవించాడు హాయిగా పడుకున్నాడు మళ్ళీ ఉత్సాహంగా లేచాడు మళ్ళీ పూరీలు బజ్జీలు అన్నీ చేసి తిన్నాడు ప్రశాంతంగా తాను కావాల్సినవి తిన్నాడు చేయాలనుకున్నవి చేశాడు ఉండాలనుకున్నట్టుగా ఉన్నాడు మళ్ళా పడుకున్నాడు ఇంతే మూడే మాటలు రోజువారీ జీవితం మొత్తం మీద రాగతా రాగం రా రజోగుణం తమో గుణంతో ఉన్నాడు అనుకోండి తిన తినాలనుకున్నవి తింటాడు చేయాలనుకున్నవి చేస్తాడు ఉండాలనుకున్నట్టుగా ఉంటాడు అంతే మళ్ళా హాయిగా అలిసిపోతాడు అలిసిపోవడంలో కూడా హాయి ఉంది అలసిపోతాడు హాయిగా నిద్రపోతాడు వీడి వల్ల ఏమీ స్వరూప జ్ఞానానికి ప్రయోజనం లే ఇదంతా గాలిస్తే కొట్టుకుపోవడం ఇది సరే ఎవడన్నా కొద్దిగా లెక్కేద్దామంటే ఇంకెవరంటే ఇదే పనిని సత్వగుణంతో శుద్ధ సాత్వికం వైపు ఎందుకని అంటే వాడికి తెలిసింది ఊరే బాబు ఇదంతా అజ్ఞానం జ్ఞాన మార్గంలోనే మనం జీవించాలి స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి అది వాడు ఏం చేశాడు ఇప్పుడు మెలకువలోనూ ప్రకాశాన్ని గుర్తించాడు స్వప్నంలోనూ ప్రకాశాన్ని గుర్తించాడు సుషుప్తిలో కూడా ప్రకాశాన్ని గుర్తించాడు గుర్తించేటప్పటికి ఈ తెలివి వచ్చేటప్పటికి ఏమైందంటే అరే ఉన్నదంతా ప్రకాశమే కదా నేను ప్రకాశ స్వరూపంగా కనబడుతున్నాను కదా మరి నేను నల్లగా ఉన్నానా చల్లగా ఉన్నాను నల్లగాను లేను తెల్లగాను లేను ఎర్రగాను లేను బుర్రగాను లేను పీలగాను లేను లావుగానులేను అంటే ఈ నా